కీర్తన సంఖ్య మూడు వందల ఎనభై ఎనిమిది కాంతలమానమనేటి కరభట్నాలకు దిగే మంతనాన జీవుడనే మంచి మరకాడు అరిది సంసారమనే ఎంబుధిలోనదిరిగి ఉరుగతి దేహపుటోడమీద సరి పాపపుణ్యముల నించుకొని దరిచేర జీవుడనే తలమరకాడు కడలేని నిట్టూర్పు గాలి విసరగాను జడియు జడియురికలనే చాపలెత్తి అడిబరవుగమాయ అందు నిండా నించుకొని ఎడతాక్య జీవుడనే ఈ మరకాడు అలర శ్రీవెంకటేశుడని ఏటి మాలిమి నలుది నలుదికులకు నోడనడపగాను ములిగె ధర్మార్థ కామమోక్షధనము గడించి పలుమారు పలుమారుజీవుడనే పలుమరకాడు